కీర్తన నూట డెబ్భై ఆరు కోరిక దీరుట ఎన్నడు గుణమును నవ గుణమును చెడి ఊరకీపై నుండుట ఎన్నడుకో చి తంబా కలిదీరదు చింతదలం బాయదు ఎత్తిన పరితాపమునకు ఏది మితిమేరా హిన పుణ్యము పాపము అప్పటి సుఖముల కొరకి వత్తికి నూనెకు గొలదై వడిజని దివసములు జీవుడె పరతంత్రుడు గన చింపడు నిన్నవ్వడు తావును పుట్టుగు సహజము శరీరధారులకు శ్రీ వనిత హృదయేశ్వర శ్రీ వెంకటగిరి వల్లభ పావన మతి ప్రాణులు ప్రతుకుట ఎన్నడుకో